ఏంటి స్వామీజీ వస్తుతంత్రం అంటే ఏంటి కర్మతంత్రం అంటే ఏంటి చెప్పండి ఇదిగో ఒక్క మాట చెప్తాను వినండి ఇదేంటి కదా కదా కళ్ళు లేనివాడిని ఇది ఏంటో అర్థం చేసుకొని చెప్పు అన్నాను అనుకోండి చెప్పగలడా బాగా అర్థం చేసుకోండి వస్తుతంత్రం అంటే ఏంటో చెప్పగలడా మీరు కళ్ళు ఉన్నాయి కదా మీరు చూశారు కదా ఇదేంటో మీరు అర్థం చేసుకోకుండా ఉండండి మీకు అర్థం కాకూడదు ఇది కాన్ ట్రై ఇదేంటిది ఏంటిది అర్థం కాకూడదాయా నీకు ఇదేంటిది స్వామీజీ లూజ్ అయిపోతుంది ఏంటిది నువ్వు చూపిస్తే అది మేము పువ్వు అంటుంటే నువ్వు అది అర్థం చేసుకోబోతుంది అర్థం అవుతుంది కళ్ళు లేనప్పుడు ఏది చూపెట్టే నా నీకు అర్థం కాదు కళ్ళు ఉన్నప్పుడు అర్థం కాకుండా ఉండేందుకు అవకాశం లేదు నీకు తెలిస్తే ఇది ప్రమాణం ప్రమాకరణం ప్రమాణం ఇది వస్తుతంత్రం కర్మతంత్రం వేరు చెప్తానేనండి కర్మతంత్రం వేరు ఇప్పుడు మీకు ఇది అర్థమైందే వస్తుతంత్రం అంటే ఇది నాలెడ్జ్ టు టెక్స్ ప్లేస్ ఒక్కసారి ఎప్పుడైతే నువ్వు చూసావో ఇది పువ్వు అని చెప్పేస్తున్నావు ఇది కాదు అని అర్థం చేసుకోవడానికి అవకాశమే లేదు ఎందుకంటే ఇది వస్తుతంత్రం జ్ఞానానికి సంబంధించిన విషయం ఇంతవరకు అర్థమైంది మీరందరు చేతులు ఎత్తండి చూసారా మీరందరూ చేతులు అంటే ఇక్కడ ఉన్న వాళ్లలో ట్వంటీ పర్సెంట్ ఎత్తారు ఇంకో ట్వంటీ పర్సెంట్ ఎత్తదామని అనుకునేప్పుడు నేను స్టాప్ అన్నా మిగతా వాళ్ళు ఇదేంటిది ఎందుకు ఎత్తాలి ఇది కర్మతంత్రం అంటే అర్థమవుతుంది జుండి తమాషా ఇది కర్మతంత్రం ఎందుకో తెలుసా కర్తం శక్యం అకర్తం శక్యం అన్యదావా కర్తం శక్యం ఎత్తాలంటే చెయ్యి ఎత్తకుండా ఉండొచ్చు లేకపోతే ఇట్లెత్త అన్యదావా కర్తం శాయిస్ నీకుంది కర్మలో ఇది ఏంటి అన్నప్పుడు బాగా అర్థం చేసుకోండి జ్ఞాతం శక్యం అజ్ఞాతం శక్యం అన్యధావా జ్ఞాతం శక్యం అనే అవకాశం ఉందే అది అది వస్తుతంత్రం అంటే ఇప్పుడు అర్థమైందా మీకు ఇప్పుడు సింపుల్ జ్ఞాతం శక్యం స్వామిజీ ఇది పువ్వు అర్థం చేసుకోగలను అజ్ఞాతం శక్యం జ్ఞాతం శక్యం పువ్వు అర్థం చేసుకోగలను స్వామిజీ అజ్ఞాతం శక్యం పువ్వును అర్థం చేసుకోలేను అన్యధావా కర్తం శక్యం స్వామిజీ ఇది మామిడి కాయ అని కూడా అర్థం చేసుకోగలను అని చెప్పేవనుకో అప్పుడు మేము అర్థం చేసుకుంటాం నేను ఎందుకని ఇంకా శృతి మందిరం కాదు పాక్ అదే మిమ్మల్ని చేతులు ఎత్తమన్నప్పుడు నీకు కర్మస్వేచ్చ ఉంది గనక కర్తం శక్యం అకర్తం శక్యం అన్యదావా కర్తం శక్యం ఇదిగో ఇప్పుడు జనండి తమాషా నేనేం చేశాను చెప్పండి అందరు ఒకటే చెప్తున్నారా లేక ఇంకేమన్నా చెప్తున్నారా మీరు చెయ్యెత్తాలి అనుకున్నప్పుడు ఎత్తవచ్చు ఎత్తకపోవచ్చు ఇంకేదన్నా ఎత్తవచ్చు ఇంకొక రకంగా ఎత్తవచ్చు కానీ నేను చెయ్యినప్పుడు ఇది జ్ఞానానికి సంబంధించింది గనక తెలుసుకోవడం గనక చేయడం కాదు గనక మీరు చేయడం కాదు గనక ఇప్పుడు నేనేం చేశాను అన్నప్పుడు స్వామీజీ మీరు చెయ్యి పైకి ఎత్తారు అని అందరూ చెప్తూ ఉన్నారు ఎందుకని జ్ఞానం గనక ఇక్కడ మీరు ఏమన్నా కష్టపడాల్సిందేమైనా ఉంది కర్మ చేయాలని ఏమన్నా రిక్ష ఎక్కి వచ్చి చెప్పాలి ఇక్కడికి ఇది దీనిని వస్తుతంత్రం అంటారు ఇది జ్ఞానానికి సంబంధించిన విషయం వస్తుతంత్రం అది కర్మతంత్రం అర్థమవుతుంది ఇప్పుడు ఉన్నది పరమాత్మే గనక ఇక్కడ కర్మతంత్రం పనికిరాదు వస్తుతంత్రం అందువల్ల జ్ఞానాపేక్ష నా కర్మాపేక్ష జ్ఞానం కావాలి కర్మ కాదు కర్మలో నీకు స్వేచ్ఛ ఉంది జ్ఞానంలో స్వేచ్ఛలేదు ఇప్పుడు నీ దగ్గర ప్రమాణం ఉంది కళ్ళున్నాయి నేను చెయ్యి పైకెత్తాను ఏం చేస్తున్నాను స్వామీజీ చెయ్యి పైకెత్తాను ఫనీష్ ఇదేంటి ఇది పుష్పం పుష్పం అస్తి ఓకే అయిపోయింది కర్మలో నీకు స్వేచ్ఛ ఉంది గాని జ్ఞానం ఇది కాబట్టి ఇది వస్తు తంత్రం ఉన్నది ఇది ఉన్నది ఉన్నది తెలుస్తూ ఉన్నది కావాల్సింది జ్ఞానం ఒక్కటే జ్ఞానం ఉన్నప్పుడు ఎవరు అడ్డు పెట్టలేరు తెలియకుండా అడ్డు పెట్టేటువంటి శక్తి ఎవరికీ లేదు ఇది వస్తుతంత్రం ఇది ప్రమాణతంత్రం ప్రమాకరణం ఇది ప్రమాణం జ్ఞానం కలుగుతుంది కనుక ఇప్పుడు అర్థమైందే ఎందుకంటే డీటెయిల్డ్గా మీకు చెప్తున్నానంటే నా జీవితంలో త్రీ ఇయర్స్ అర్థం కలదు పాయింట్ చిన్నప్పుడు అన్ని పుస్తకాల వస్తుతంత్రం కర్మతంత్రం వస్తుతంత్రం ఏంటి కర్మతంత్రం ఏంటి అది చెప్పేవాళ్ళు ఎవరైనా చెప్తూ ఉంటే పోయి ఆడు కూర్చొనింటి అది అర్థమయ్యేది కాదు వాళ్ళని పోయి అడిగితే వాళ్ళు చిరాకు పడేవాళ్ళు ఇది వస్తుతంత్రం ఇది కర్మతంత్రం కర్మలో నీకు స్వేచ్ఛ ఉంది నువ్వు చేయొచ్చు కర్తం శక్యం అకర్తం శక్యం అన్యదావా కర్తం శక్యం కానీ జ్ఞానంలో జ్ఞాతం శక్యం అజ్ఞాతం శక్యం అన్యదావా అజ్ఞాతం శక్యం అనుకోవడానికి అవకాశం లేదు ఎందుకని ప్రమాణం ఉంది కనుక ప్రమాకరణం ప్రమాణం కనపడుతోంది ఇది వస్తుతంత్రం దీన్ని ప్రమాణతంత్రం అంటారు ఇది కర్మతంత్రం కాదు కనుక జ్ఞానాపేక్ష నా కర్మాపేక్ష తస్మై జ్ఞానాత్మనే నమ అటువంటి జ్ఞానస్వరూపుడికి నమస్కారం కాబట్టి ఇప్పుడు మనకి ఏం కావాలి జ్ఞానం అంతేనా జ్ఞానాపేక్ష అందువల్ల పూర్వం సెకండ్ పూర్వం ఇవేదాంత వ్యాఖ్యాతా పద వాక్య ప్రమాణత తాన్ గురూన్ తాన్ గురూన్ అహం ప్రణతోస్మి నిత్యం అనునిత్యం అనుదినం ప్రణతోస్మి ఇమే గురు పూర్వం పదవాక్య ప్రమాణత కాబట్టి జ్ఞానమే ప్రధానం గనక జ్ఞానాపేక్ష ముఖ్యం గనక ఏ జ్ఞానాన్ని పొందాలి గనక జ్ఞానా తస్మై జ్ఞానాత్మనే మహా జ్ఞానస్వరూపుడైనటువంటి పరమాత్మని నేను నమస్కరించి ప్రారంభం చేస్తూ ఇది కదూ దీంతో పాటుగా ఈ జ్ఞానాన్ని మనకు అందించిన పూర్వం ఎవరు గురుభి ఋషిభి ఎయి వసిాదిభి వ్యాసాదిభి పద్మభువం వశిష్ఠం అక్కడి నారాయణం పద్మభవం వశిష్ఠం అక్కడి వచ్చింది కదా పరంపర గురు పరంపర కాబట్టి గతంలో ఏ ఏ గురువులైతే ఈ జ్ఞానాన్ని ప్రసాదించారో ఎయి గురు పూర్వం వాళ్ళని కూడా నమస్కరిస్తూ ఉన్నాడు ఎందుకని తెలుసా వాళ్ళు ఈ జ్ఞానాన్ని అందించారు జ్ఞానాన్ని వాళ్ళు తయారు చేయలేదు బాగా అర్థం చేసుకోండి జ్ఞానాన్ని వాళ్ళు తయారు చేయలేదు జ్ఞానాన్ని అందించే పద్ధతిని తయారు చేశారు ఋషిభి నా ప్రమాణకర్తారహా ఋషిభి సంప్రదాయకర్తారహ ప్రమాణాన్ని వేదాన్ని వాళ్ళు సృష్టించలేదు కానీ అది నీకెట్లా అర్థం కావాలనో ఋషిభి సంప్రదాయ కర్ కర్తరహ సంప్రదాయం ద్వారా నీకు ఎట్లా అందించాలనో అది వాళ్ళు తెలుసుకున్నారు గనక బోధ ఎంత ప్రధానమో బోధనా విధి అంత ప్రధానం టీచింగ్ ఎంత ప్రధానమో మెథడ్ ఆఫ్ టీచింగ్ ఎంత ప్రధానం జ్ఞానం పొందాలంటే ఆ పద్ధతిలో పొందితేనే వస్తుంది ఇది సంప్రదాయం దీన్ని ఏర్పాటు చేసినటువంటి గురువులు సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషుభ్యో మహద్భ్యో నమో గురుభ్యహ అటువంటి గురువుల నమస్కరిస్తున్నాను నేను ఎయి ఇమే గురుబిహి పూర్వం పద వాక్య ప్రమాణత చూచరా ఎట్లా వాళ్ళు అందించారో తెలుసా పదాని వాక్యాన్నిచ ప్రమాణత సర్వ వేదాంత వ్యాఖ్యాత ఇమే సర్వ వేదాంత వ్యాఖ్యాత కాబట్టి వేదాంతాన్ని ఉపనిషత్తుల్ని వాళ్ళు అందించారంటే ఎట్లా అందించారో తెలుసా ఇదిగో పద వాక్య ప్రమాణత వెరీ ఇంపార్టెంట్ పదార్థం పదం యొక్క అర్థం వాక్యార్థం వాక్యం యొక్క అర్థం వాక్యాలు కలిస్తేనే పదం అవుతుంది పదాలు కలిస్తే వాక్యం అవుతుంది మీకు తెలుసు ఒక వాక్యంలో పదాలే ఉంటాయి కాదు ఏ సెంటెన్స్ ఈస్ ఎ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ అని బంధించిన తర్వాత గ్రామర్లో బిగినింగ్లో కాబట్టి ఒక సెంటెన్స్ ఏంటి వాక్యం ఏంటి పదముల యొక్క సమూహమే వాక్యం పదము యొక్క అర్థం తెలియాలి పదం యొక్క అర్థం తెలిస్తే సరిపోదు వాక్యం యొక్క అర్థం కూడా తెలియాలి స్వామీజీ వాక్యంలో పదాలే కదా ఉంటాయి ఎస్ ఒక వాక్యంలో నాలుగు పదాలు ఉన్నాయనుకోండి నాలుగు పదాలు అర్థాలు మనకు తెలుసు కానీ వాక్యం అర్థం కాదు విజ్వ అదేంటి స్వామిజీ నాలుగు పదాలు తెలిసినప్పుడు నాలుగు పదముల యొక్క అర్థాలు మనకు అర్థం వాక్యం ఎందుకు అర్థం కాదు పదం యొక్క అర్థం వేరు వాక్యం యొక్క అర్థం వేరు తత్ అంటే ఏంటి సంస్కృతం తత్ అది సొమ్మంటే నీవు అసే అంటే అర్థమైపోయింది కదా తత్వమస్య అంటే అదే అదే ఇప్పుడు ఇద్దరు ఫ్రెండ్స్ పోతున్నారు ఒకడు ఎర్రగా ఉండాడు ఒకడు నల్లగా ఉండాడు ఇద్దరు కలిసి పోతా ఉండరు ఓ చోట కూర్చున్నారు ఓ బండ మీద ఆ పక్క బండ కాకి కూర్చొని అప్పుడు ఎర్రటోడు తత్వమస్య అన్నాడు అనుకోండి దాని అర్థం ఏంటి అది వ్యవహారం వాడు కాకి అని అర్థం కాబట్టి నల్ల తత్ అసి అది కాకి తమరు కాకహ కృష్ణ కాకి నల్లగా ఉంది త్వమపి కృష్ణ ను కృష్ణుడే కృష్ణ అంటే ఆయన కాదు ఆయన ఆయన కాదు కృష్ణ వర్ణం నలుపు కాక కృష్ణ పికహ కృష్ణ కో భేద పిక కాకయో వసంతకాళే సంప్రాప్తి కాకహ కాకహ పికహ కాళిదాస్ ఇప్పుడు కాకి ఒక విధంగా ఉంటది కోకిలు కూడా అట్లాగే ఉంటది రెండు నెలలుగానే ఉంటాయి కాకిలు చూసిన కోకిలు చూసినా ఒట్టుగానే ఉంటాయి కాకహా కృష్ణ పికహా కృష్ణ కో భేద పిక కాహ కాకయోహో ఉభయోహో భేదహ కహ వాటి రెండి మతి ఏముంది భేదం అది నల్లగుంది ఇది నల్లగుంది వసంతకాలే సంప్రాప్తే వసంతకాలం వచ్చింది అనుకోండి అప్పుడు ఇది అది అది అది కషాయలు వేసుకుని తిరుగుతున్నారు అనుకోండి అందరు స్వాములే వేదిక మీద ఎక్కించి గనక ఉపన్యాసం చెప్పు ఉపనిషత్తు మీద అన్నామనుకోండి కాకహా కాకహా పికహ పికహ అయ్యా ఉపనిషద్దు చెప్తున్నామన్నాడు నాయన అష్టమి నాయన ఈరోజు ఈరోజు అష్టమి రేపు వచ్చేదే వద్దు నవమి ఇంకెప్పుడు ఎల్లుండి వచ్చేదే లేదు నా దశ బాగుండదు దశమి ఇది అర్థమవుతుంది ఇప్పుడు కాబట్టి వాడు తత్వమసి అన్నప్పుడు ఫ్రెండ్ను చూపెట్టి తత్వత్వమసి వాడు నల్లగా ఉండాడు కాకి నల్లగా ఉంది వీడు వాక్యం బదిలిపెట్టాడు తత్వమసి వాక్యం నీవు అది అయ్యి ఉన్నావు వాక్యం ఇట్ ఈస్ కంప్లీట్ ది సెంటెన్స్ ఇస్ కంప్లీట్ వాక్యం పూర్ణంగా ఉంది కానీ భావం వేరుగా ఉంది అందువల్ల పదాన్ని అర్థం చేసుకోవడానికి వ్యాకరణం వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి మీమాంస అందుకని వాక్యమీమాంస పదాన్ని అర్థం చేసుకోవడానికి వ్యాకరణం వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి మీమాంస ఎంక్వైరీ అందువల్ల తత్వమసి వాక్యమే కానీ గురువు దగ్గర కూర్చోవాలి నువ్వు ఎందుకని అత విచారర్తవ్య వాక్యం చక్కగా ఉంది అర్థం కావడం లేదు కనుక వాక్యం మీమాంస అర్థం ఇప్పుడు పద వాక్య ప్రమాణత కాబట్టి పదాన్ని వివరిస్తూ వాక్యాన్ని వివరిస్తూ వాక్యమీమాంస తద్వారా ప్రమాణాన్ని అందించినటువంటి గురువులు ఎవరైతే ఉండారో తాతోస్మి నిత్యం అనుదినం అనుతోస్మి వాళ్ళకి నేను నమస్కరిస్తూ ఉన్నాను నెక్స్ట్ తైత్తిరీయక సార్య మయాచార్య ప్రసాదార్ధరుచి నామి వ్యాఖ్యేయం సంప్రణీయతే ఇయ వ్యాఖ్య సంప్రణీయతే ఈ వ్యాఖ్యను నేను చేస్తూ ఉన్నా శంకరాచార్య స్వామి ఏది తైత్రియ ఉపనిషత్తుకి భాష్యం వ్యాఖ్య నేను చేస్తూ ఉన్నా సంప్రణీయతే ఎవరికోసం విస్పష్టార్ధ రుచి నాంఈ ఎవరికైతే ఆసక్తి ఉందో దీని మీద రుచి ఉందో జ్ఞానం కావాలనే జ్ఞానాసక్తి ఉందో జ్ఞానాసక్తి లేనివాడికి ముఖాన్ని కొట్టేసినట్టుంటది ఉపనిషత్తు ముఖం మొత్తినట్టే ఉంటది మీరు అర్థం చేసుకోవచ్చు కూడా ఉపన్యాసాల్లో కూడా ఉపనిషత్తులు చెప్పేటప్పుడు కొందరు చూడండి మీరు వాళ్ళ ముఖాలు చూస్తే మీకు అర్థమైపోతుంది ఎందుకన్నా బా ఎంత రుచి నా అట్లాంటారు ఎందుక తెలుసా దాని మీద లేదు శ్రద్ధ లేదు ఆసక్తి లేదు కనుక ఆసక్తి కావాలంటే నువ్వు ముమూక్ష ఉండాలి అప్పుడే నీకు నాకు మోక్షమే కావాలనేటువంటి ఆసక్తి నీకు ఉండాలి మోక్షాసక్తి నీకుండాలి మోక్షాసక్తి రావాలి అంటే వివేక వైరాగ్యాలు ఉండాలి మళ్ళీ కనెక్షన్ ఇదంతా వివేక వైరాగ్యాలున్నా ఆ జ్ఞానాన్ని పొందాలంటే నైశ్చర్యం ఉండాలి శుద్ధి ఉండాలి అంతఃకరణ శుద్ధి అంతఃకరణ అనైల్యం ఉండాలి ఇదంతా జరగాలంటే కర్మానుష్ఠాన ఉపాసన ఉండాలి అటు ఇది కనెక్షన్ సంబంధం ఇదంతా ఒకదానికి ఒకటి కనెక్షన్ ఆ విధంగా వచ్చిన తర్వాత విస్పష్టార్థరు ఎవరైతే దీని మీద ఆసక్తి కలిగి ఉండారో వాళ్ళ వారి కోసం తైత్తిరీయక సారస్య కానీ సమాచారం చూడండి మై ఆచార్య ప్రసాదత చూచారా ఆచార్యుల వారు ఆచార్యులు పూర్వం పూర్వం బోధించిన వాళ్ళు కూడా అందరికీ ఒకవేళ మయాచార్య నాకు బోధించిన ఆచార్యుల వారు శంకరాచార్య స్వామి రాశారు గనక గోవింద్ భగవత్పాదాచారు వారిని హృదయంలో పెట్టుకుంటున్నారు ఎందుకని నాకు ఈ జ్ఞానాన్ని నా హృదయంలో ఏ నిక్షిప్తం చేశాడో ఆయన ప్రసాదం వల్ల నాకు కలిగింది జ్ఞానం ఆయన అనుగ్రహం వల్ల నాకు కలిగింది ఆయన హృదయంలో నిక్షిప్తమైనటువంటి జ్ఞానం నా హృదయంలోకి వచ్చింది ఆయన జేబులో ఉన్న డబ్బు ఈయన జేబులోకి రావచ్చు కానీ పోతుంది అర్థమవుతుంది కానీ ఇక్కడ మాత్రం జ్ఞానం వస్తే పొయ్యేందుకు అవకాశం లేనిలే జ్ఞానం రాకుండానే ఉండాలి వస్తే పోయేందుకు అవకాశం లేదు ఓకే బాగా అర్థం చేసుకోండి జ్ఞానం రాకపోవచ్చు వేరే విషయం వచ్చిన తర్వాత మాత్రం పోదు ఇదేంటి కొద్దిగా చెప్పి చోడు వచ్చింది చోటు కళ్ళ చోడు దీన్ని పోగొట్టుకోండి జ్ఞానాన్ని చూద్దాం కళ్ళజోడు పరిగిపోవచ్చేమో కాని కళ్ళ జోడును చూపెడితే నీకు కళ్ళజోడు జ్ఞానం ఉంది గనక స్వామీజీ కళ్ళ ఉంది పగలగొట్టి వేస్తే కూడాను అప్పుడు కూడా ఉంది ఎందుకని పగిరిన కళ్ళ ఉంది ఇంకా దీన్ని ఎవ్వరు తీసేయలేరు నీ దగ్గర జ్ఞానం కలిగిన తరువాత దాన్ని దూరం చేయడం అనేటువంటిది కుదరనే కుదరదు డబ్బు ఇస్తే పోతుంది ఏమిచ్చినా పోతుంది ప్రపంచంలో కాని జ్ఞానం ఇస్తే పోదు నా క్షీయతే అటువంటి జ్ఞానాన్ని గురువు నా హృదయంలో ఉంచాడు ఆయన వల్ల నాకు అందింది సరేనా సరేనాయ్యా ఈ గురువులు సరే వాళ్ళు ఎయి ఇమే గురుమి పూర్వం పూర్వం ఉన్న గురువుల విషయం అంతా కూడా చెప్పావే అదంతా నీకేం తెలుసు వాళ్ళ దగ్గర జ్ఞానం ఉన్నదని నీకేం తెలుసు తెలుసు ఎట్లా తెలుసు నా దగ్గర ఉంది కనుక సింపుల్ నా దగ్గర ఉంది జ్ఞానం అందుకని పూర్వ ఋషులందరూ ఉన్నారని చెప్తున్నా వాళ్ళ దగ్గర జ్ఞానం ఉందని చెప్తున్నా మరి నీ దగ్గర ఉంటే వాళ్ళ దగ్గర ఎందుకు ఉండాలి నా దగ్గర ఎట్లా వచ్చింది నాకు మా నాన్నక నాకెట్లొచ్చిందంట నాకు జన్మనిచ్చిన నా తల్లికి లేదు నాతో కలిసి పెరిగినటువంటి నా అన్నదమ్ములకు లేదు నా కలిసి తిరుగుతున్నటువంటి స్నేహితులకు లేదు నాకుంది ఎలా వచ్చింది నాకు గురివిస్తే వచ్చింది ఆయన నాలాంటి వాడే కదా ఆయనకెట్లొచ్చింది ఆయన గురివిస్తే వచ్చింది ఆయనకి ఇంకేమి లేదు గురి పూర్వం ఎయి గురి పూర్వం పదవాక్య ప్రమాణత ఆ విధంగా వచ్చింది అటువంటి ఈ తైత్రి ఉపనిషత్తు యొక్క సారాన్ని మా ఆచార్య నాకు గురువు అనుగ్రహించాడో దాన్ని విస్పష్టార్థ రుచి నాహి వెరీ ఇంపార్టెంట్ ఆసక్తి కలిగినటువంటి వారికి ఇక్కడ ఈ వ్యాఖ్యను నేను అందిస్తూ ఉన్నాను ఆచార్యులు మొదట ఈ మూడు శ్లోకాలు రచించి తర్వాత వ్యాఖ్యను ప్రారంభం చేశారు కనుక అద్భుతమైనటువంటి మూడు శ్లోకాన్ని మనం చూచాం ఇది సంప్రదాయం అనుకుంటున్నాను నేను మంగళాచరణం అద్భుతమైన మంగళాచరణం ఇది ఓ స్వస్తి ప్రజా శుభమస్తు సుఖినో భవంతు కాలే వర్షతు పర్జన్య పృథివీ సాని దేశోయోభర బ్రాహ్మణసం నిర్భయా ఓ పూర్ణమద పూర్ణమిరం పూర్ణా